ప్రాధానం చేస్తాను కళ్ళు మూసుకుందాం అందరూ సూత్రం రాజా సర్వ సృష్టికర్త మహోన్నతల నీకే ఉందా రజా ఇదిగో సన్నిధిలో మేము ఉన్నాం అంటే దేవయస్సు ప్రభా ఆన్లైన్ పేర్లు అందరూ కోడుకున్నాం రజా ఎక్కడ నాకు దాంట్లో కూడుకుంటారు అక్కడ నువ్వు ఉంటాను మాకు గృహ దిగండి ఎస్సు ప్రభా ఇదిగో రాజా మరి యొక్క వాక్యం గురించి మేము వేచి ఉన్నాం రాజా ప్రతిరోజులాగా దేవస్సు ప్రభా వాక్యం మీరు మాట్లాడిన రాజా ఎస్సు ప్రభ మళ్ళా మేము ప్రారంభం చేస్తుంటే దేవస్సు ప్రభ ప్రార్థన కూడా మీరు దిగ అనేక మందికి దేవస్ ప్రభ సుస్థత దండి రక్షణ దాయించండి దేవేశ్వర ప్రభ మాకు ప్రార్థన ఆది అంతమై మహిమా గ్రంథం మీద వహించమని తండ్రి అమెన్ సముద్రాల కన్నలోతైన కృపా గైన సముద్రాల కన్నలోతైన కృపా గగా నాళకన్న ఎత్తైన నీ ప్రేమా నేనే మై నా జీవిత మర్మం నేనేమై తినో నా జీవిత మర్మం నీ కృపలో దాచితి దేవా నీ కృపలో దాచితి దేవా నీ కృపలో నిలచి నీ కృపలో నడచి నీ కృపలో నిలచి నీ కృపలో నడచి నీచేరద నీ పరమరాజము నీ చేరద నీ పరమరాజము సముద్రాల కన్న నీ కృపా గగనాల కన్న నీ ప్రేమా సముద్రాల కన్న నీ కృపా గగ నాళ్ళ నీ ప్రేమా హో వా యుగ యుగాల వరకు నీ కృపయే చాలున్న దేవా తరతరాల వరకు నీ ప్రేమే చాలన్ ఏహో వా వరకు నీ కృపయే చాలున్న దేవా తరతరాల వరకు నీ ప్రేమించాం తరాలు మారినాం తల రాతలే మారిన తరాలు మారినాం తల రాతలే మారిన తనువే గతించిన తరిగిపోదు నీ కృప తనువే గతించిన ధరిగిపోదు నీ కృప నీ కృపలో నీ కృపలో నడచి నీ కృపలో నిలచి నీ కృపలో నడిచి నీ చేరదాన్ని పరమరాజము నీ చేరదాన్ని పరమరాజము సముద్రాల కన్న లోతైన కృపా గగన్నాల కన్న ప్రేమ సముద్రాల కన్న లోతైన కృపా గగ నాకన్న ఎత్తైన ప్రేమాస నీదు సిల్వయందే నా కురక్షణ నాయ ఎసయ్యా నీదు గాయాలే నాకు స్వస్థత ఎసయ్యా నీదు సిల్వ ఎందే నాకు రక్షణ నా ఎసయ్యా నీదు గాయాలే నాకు స్వస్థత ను దోషివైతివి నేను పరిశుద్ధుడనైతి నీవు ను దోషివైతివి నేను పరిశుద్ధుడనైతి నీవు రోగివైతివి నేనారోగ్యమునైతి నీవు రోగివైతివి నేనారోగ్యమునైతి నీ కృపలో నిలచి నీ కృపలో నడచి నీ కృపలో నిలచి నీ కృపలో నడచి నేను చేరదాన్ని పరమరాజ్యము నీ చేరదాన్ని పరమరాజ్యము సముద్రాల కన్న లోతైన కృపా గగ నాల్లకన్ ఎత్తైన ప్రేమ సముద్రాలకన్ లోతైన కృపా గగ నల్ల కన్నా ఎత్తై నీ ప్రేమ నేనే నా జీవిత మర్మం నేనే నా జీవిత మర్మం నీ కృపలో నేను దాచితి నీ కృపలో దాచితి వాదేవా నీ కృపలో నిలచి నీ కృపలో నడచి నీ కృపలో నిలచి నీ కృపలో నడచి నీ చేరద నీ పరమరాజము నీ చేరద నీ పరమరాజము సముద్రాల కన్న లోతైన్ నీ కృపా గగ నాల నీ ప్రేమా సముద్రాల కన్న నీ కృపా గగనాల కన్న ఎత్తైన్ నీ ప్రేమాదర్లే మేలులతు నిలిం పినాయ నీకు నందన ఊహించేలు నాయ నీకు నందనం వర్ణి చ నీ కార్యము వివరించగలనా నీ మేలునం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలునం ఊహించలే నీ నీకు నా వందనూల తు నా హృదయం తృప్తి పరచి నా రక్షణ పాత్ర నీచిస్తు నా హృదయం తృప్తిపరచి నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నీచి నిన్నుస్తు నీలు నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర దేవుడా రక్ష నోనీ నాములు ఇవుడా రక్ష నోనీ నామాములు ఊహించలేని వేలులతులూ పినా ఏ శ్రయనం నాదీల స్థితిని నీవు మాచి నావు నా జీవితానికీ విలువ నిచ్చి నాద స్థితిని నీవు మాచి నా జీవితానికీ నీలు వనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహవించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహవించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు లేచినాయే సయ్యా నీకు నా వందన వర్ణి చలానా నీ కార్యము వివరించీ మేలులం వర్ణించ గలానా ీ కార్యము వివరించగలనా ఊహించలేనా నాయకు నా వందనం హలో థ్యాంక్ యూ సార్ ప్రభా ప్రశ్న బాక్యంతో నాతో మీకు మాట్లాడాలి అందరితో మీరు మాట్లాడాలి మీరు మాట్లాడే దేవుడే సుప్రభ మా సబ్బుద్ధి తొలగించి మా ప్రభుత్వం అంతా అధికారం మీకు ఒప్పుకుంటామే సుప్రభ నీ అధికారంలో ప్రభుత్వం ఒప్పుకోవాలని ఉంది నా దీవానికి శ్రోతం మీరు ఉంటే ఎట్లా మాటలు పెడతారు అదే మాట్లాడు పెట్టే అదే మనసు కలిగించి కీసుకెళ్లి మనసు కలిగించి మీ ప్రసిద్ధాత్మ నడిపి దయచేసి సైతం దెయ్యాలు కాల్ నా దీవానికి సొంతం చేసాం ప్రసిద్ధాత్మ దాన్ని మా సబ్బుద్ధి తొలగించి వాళ్ళు ఒక పరిశుద్ధ బుద్ధి జ్ఞానం దించమని ఆత్మధార నడిపించమని ఆమెన్స్ సార్ ఒకటో యుహాన్స్ సార్ నా వయసు పడుతుంది కదా సార్ ఒకటో యుహన్ ఒకటో యుహాన్ రెండో దామ్ ఫోన్ ఫడ్ జాన్ టూ చాప్టర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి చదువు లోకమునైనా వాటిని నేను ప్రేమింపకుడి అలా ఇక్కడ ఈ గృహ భక్తులు చెప్తున్నాను లోకం మీద లోకమనే ప్రేమికుడి ఎందుకంటే లోకం ఎవరో దుష్ ఆధీనంలో ఉంది లోకం అంతా దుష్ ఆధీనం ఉంది కనుక లోకమైన లోకములు పెడుగు ఎవరైనా లోకంలో ప్రేమించేనా ఆయన నాకు శత్రుడు అంటాడు దేవుడు అయితే ఇక్కడ లోకమైన లోకముని ప్రేమించడు ఇంకేమంటాడు ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అలా లుయ్య ఎవరైనా లోకముని ప్రేమించినా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అంటే దేవుడు ఆయన ఉండడు ఆయన ప్రేమ స్వరూపి కదా ఏసుప్ర ఆయన ఉండడు అని చెప్తు ఇక్కడ లోకములో ఉన్నదంత అనగా లోకంలో ఉన్నవి ఉండగా ఏమను లోకంలో ఉన్నగా ఫస్ట్ ఏమన్న లోకంలో లోకమైన ప్రేమించకుడి లోకంలో ఏమున్నది ఇక్కడ కింద చెప్తుండే వాక్యం లేఖలు అవుతుండే కింద చూస్తే ఇట్లా దేవుడి ఆత్మ మనకు చెప్తా లోకంలో ఉండగా ఏమనగా నేత్రాశయం అలాగ నేత్రాశయం ఒక నిమిషం బ్రదర్ సారీ బ్రదర్ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయం నేత్రాశయ జీవపు డమ్మము అలా ఫస్ట్ ఏముంది శరీరాశయం నేత్రాశ పశ్చిమ నేత్రాశయం జీవకుటుంబం ఇది తండ్రి వల్ల కాలే అడుగుతుంది చదువురాటంలో తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అలా ఏమంటే ఇక్కడ శరీరాశ మన శరీరం క్రీడ మన నేత్రాశ ఇది జీవకుటుంబం గర్వం సాధారు ఇది సైతాన్ కలిగిందని ఇక చెప్తున్నా ఇలాన మనం ఉండొద్దు దేవుని నమ్ముకున్న బిడ్డ ఇది ఉండద్దు అని ఇది ఇది దుస్తున్న వాళ్ళు కలిగిందంటడు ఇంకేమంటున్నాడు ఇక్కడ లోకమును దాని దాని ఆశయ గతించిపోవచ్చున్నవి లోకము తని ఆశ గతించిపోతుంది అది గతించిపోవాలా ఎందుమంటే అది గతించిపోవాలా కనుక ఏమంటారు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును చాలా అయితే దేవుని నమ్ముకున్నారు ఏం చేయాలా ఆయన చిత్తాన్ని జరిగించాలంట ఏం చేయాలా జరిగించాలా మనం ఆయన చిత్తాన్ని జరుగుతుంది మనం ఏమవుతామంట ఇక్కడ చూస్తాం యాకోబ్రాని పత్రిక ఇక్కడ చూద్దాం మనం యాకో ఒకటిలో ఇరవై ఏడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఒక మిషన్ చిన్న ఉన్న చదువు బ్ర ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అలా నరుని కోపం దేవుని నీతి నెరవేర్చ నీతి ప్రభు ఏసు ప్రభు కదా కానీ నరుని కోపం దేవుని నీతి నెరవేర్చుండగా ఇంకేమంటాడు అందుచేత సమస్త కలుముషములు సంస్థ కలుముషములు విర్ర విగచిన దుష్టమును మాని విర్ర దిగ దృష్టం మాని అంటే ఇది దృష్టి వల్ల కలిగింది ఇది దుష్టి వల్ల సైతం మాని మీ మానేసే ఉంటుంది ఇంకేమంటుడు లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించటకు లోపల లోపల నాట వాళ్ళ వాక్యం ను శక్తి కదా ఏమంటుడు లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుకుంటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి సాత్వికంతో సాత్విక తగ్గించుకుని అంగీంచండి రక్షించాలంట అది ఆత్మలకు మనకు భారం ఇవ్వబడింది అంటే దేవుని చిత్తం జరిగించి వారం చేస్తాంట ఆత్మలకు రక్షించమే ఏమంటాడు ఇక్కడ ఇంకా మీరు వినివారు మాత్రము మనదన్న మీరు వినవారు మాత్రమే ఉండి అందరు చచ్చుకోబోతున్న వింటున్నారు లేరా దేవుని వాక్యం వింటు వినవారే కాక ఉంది మిమ్మల్ను మీరు మోసపచ్చుకునకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించే వారిన ఉండు మీరు ఇంతే కాక వాక్యం ప్రకారం ప్రకటించాలా అంటే మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది వినకుండా మన విని దాని వాక్యం చేయకుండా మీరు మోసపోతారని ఇక్కడ యాకూపు చెప్తుంది ఇంకేమంటాడు ఇక్కడ ఎవడైనాను ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే ఎవరైనా వాక్యం విను ప్రకారం ప్రకటించి వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొను మనిషిని పోలి అన్నాడు అలా ఈ బైబిల్ ఒక కదా అర్థంలో చూసి ఒక సాధం ముఖంలో మనిషి చూసి వాళ్ళు ఉండడు అని చెప్తున్నాను ఇంకేమంటారు కదా వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా అలా మళ్ళా చూస్తే మంచిగా ఉంటాడంట మళ్ళా ఎట్టివాడు కదా అని ఇక్కడ యాక చెప్తున్నాడు అయితే వాక్యం చేస్తున్నాడు ఇనివారు అప్పుడే ఇంటారు అప్పుడే మర్చిపోతున్నాని చెప్తున్నాడు వెంటనే అయితే ఎవధ ధనుడు ఇక్కడ జీతం మనం కింద చెప్తుడు అయితే అయితే స్వాతంత్రం సంపూర్ణమైన వినయముతో తేరి చూసి ఉండివాడేవాడు మన చదువుతూ అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన వినయముతో వినయములో సంపూర్ణమైన వినయములో వినయముతో చేరి చూచి చదువు నిల స్వాతంత్రమిచ్చు నియమ స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమములో తేలి చూసి నిలకడగా ఉండివాడెవడు నియమించి నిలకలుగా వాడు ఎవడు వాడు విని మర్చివాడు కాకా క్రియను చేయివాడయండి తన క్రియలో ధన్యుడగును మన నిలిచి నిలవాడు కాక మర్చివాడు కాక ఇంకేమంటాడు మర్చివాడు కాక క్రియను చేయివాడయండి క్రియ చేసేవాడు తన క్రియలో ధన్యుడ నువ్వు తన క్రియల్లో ధన్యుడ నుమంటాడు తన క్రియల్లో దండు ఎవరు దేవుని వాక్యంని దాని ప్రకారగా నడుస్తే వాడే దండు అంట వాడే ఇక్కడ దేవుని వాక్యం చదువుతుంది ఇక్కడ దేవుని క్రియలు ఎవరు చేస్తారో వాక్యంని వారి ప్రకారం జీవిస్తారో వాడే దండు అని చెప్తున్నా ఇక్కడ ఎవడైనా నోటికి కళ్ళమ్మ వేసుకోనక నోటికి కర్ణమ్ వేసుకోనక తన హృదయమును మోసపరుచుకోవచ్చు తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గల మోసపరచుకోవచ్చు భక్తి గలవాడనని అనుకునే ఎడలా వాని భక్తి వ్యర్థమే మోసపరుచుకు తన భక్తి వ్యర్థమే ఎంత చేసిన ప్రాథమిక అయితే ఇక్కడ చూస్తే అపష్టకారంలో చూద్దాం ఇక్కడ ఇద్దరు మోసపోయినట్టు అపసారం సారీ ఆ అపస్పకారం ఫైవ్ చెప్టర్ రాస్తున్నా ఫ నుంచి అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సత్యతో ఏకమై పొలం అమ్మేను అలా అననియ ఒకడు ఇక్కడ అపోస్తకాలంలో ఈ అపోస్తకాలంలో లూక రాస్తుంది కదా అపోస్తకాలంలో ఏమంటు అననియ తన భార్యతో ఒక పొలం అమ్మిను భార్య ఎరుకయ్యే వాడు దాని వేళలో కొంత దాచుకొని అంటే డబ్బు కదా డబ్బులో దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టాను ఏమంటారు మన చెద్దు ఒకసారి భార్య ఎరుక ఎరుకనే వాడు దాని వేలలో కొంత దాచుకొని అంటే భార్య తెలిసే వాడు కొంత దాచుకొని కొంత తెచ్చి ఆ పోస్తులు పాదల దగ్గర పెట్టిండ్రు వీళ్ళు ఏమన్నారు ఇస్తారని అనుకుండ్రు ఇస్తానని అనుకున్నాక వీళ్ళ భూమి మంచి ధరకు అమ్ముడిపోయింది భూమి భూమి అమ్ముడిపోయే వరకు ఎక్కువ డబ్బులు వచ్చిన ఏమైంది వీళ్ళకు నేత్రాశలో పడిపోయిండ్రు ఇంకేంటి మోసంలో పడిపోయిండ్రు నేత్రాశ ఫస్ట్ ఏంది నేత్రాశ నేను తాస మళ్ళా అయింది మోసంలో పడిపోయింది రెండు కనిపిస్తాయి ఇక్కడ ఆ వేళగా ఉమ్మిది ఏమి ఇస్తారన్నారు ఇస్తారని నాకు డబ్బులు బాగా వచ్చింది వచ్చినాక ఏం చేసిండ్రు దానిలో కొన్ని దాచుకుంటారు ఇక్కడ రెండు చూస్తుండ్రు సాతాన్ని ఎట్లా చూసి ఇద్దరు మోసపరుచున్నాడు అలా ఇక్కడ చూసిన నేతరాశ జీవకుడు మనం శరీకాస అంటే సాతాన్ ఎట్లా మోసపడుచున్నావు ఇక్కడ ఇక్కడ ఇక్కడ అపస్తకరంలో మనం చూడగలరు ఏమంటాడు అప్పుడు పేతులు అననీయ అననీ భూమి పేతు పేతులకు దేవుని ఆత్మ బయలుపడుతుంది దేవుని మన పేతుకు దేవుని ఆత్మ బయలుపడి మనం చూస్తాం మన ఇక్కడ రాజగంధం చూస్తాం కదా మన జీష నియమానికి ఏం చేస్తున్న వాక్కు ధర శుద్ధ తన వాకు ధర ఏం చేస్తాడు నియోజనం మునుగొని శుద్ధిగా అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వాళ్ళ పరివారం వచ్చి ఏం చేస్తుందంట ఏం ఎలిషా గుడిసే దగ్గర నిలబడి అయ్యా ఇది తీసుకోమంటే గేజారి పక్కనే ఉంటాడు ఆ గేజారి పక్క ఉండి ఏం చేస్తూ తీస్తాం పోయి ఏం చేస్తాం కొన్ని దాచుకొని ఏం చేస్తాం ఎలిషా దగ్గర నిలబడతాడు అప్పుడు పనివాడతాడు ఎక్కడ పోయిస్తున్నాడు ఎక్కడ పోలేను ఎక్కడ ఉండే నా ఆత్మ నీత కూడా రాలేదా అప్పుడు ఎలిసా పోతాం ఇది సమయమా సంపాదించాడు రిష ఇది సమయమా ఇది ఏం సమయం స్వార్థ చెప్పే సమయం కదా ఆత్మలకు స్వార్థ చెప్పే సమయం కదా అని అక్కడ చూస్తే అక్కడ భయంకరమైన మీద దేవునికి గురత ఇక్కడ చూస్తే అనన్యవి ఇక్కడ ఏం చూస్తున్నాం దేవుడు పేతులకు బయలుపరిచిందంట ఈ పేతురు సదినాని పేతురు మనం చూస్తాం ఆ ఈ నామం పట్టి మీరు ఆ కుంటలు ఆ పుస్తకాలంలో చూస్తాం కుంటలు లేపినాక అంత గల్వీరి అయిపోతారు వాళ్ళు తల కింద అయిపోతారు ఈ కుంటే లేపింది ఈ దేని శక్తి వరారా దేని బలం దారంటే అయ్యారా మీరు సిలివైన వేసు నద్రనే వేసు ఈయనకు ఈ నామం చెప్పొద్దు అంటే మీ మాట అయిన మంచిదా దేవుని మాట అయింది అంటే వాళ్ళు నోరు మూసుకుంటారు వీరు పామురు చెప్తారు ఆ పేతురు ఇక్కడ చెప్తున్నాడు ఆ పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు అననీయ అప్పుడు పేతురు అననీయ మీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చాపించాను అలా అనన్య భూమిలో కొంచెం దాసానికి ఎందుకు ప్రేమించను ప్రేపించానో ఎందుకు మోసపోయినో అని ఇక్కడ పేత్ర చెప్తున్నాడు ఎట్లా మోసపోయినంటే నేత్రాశ మనం చూస్తాం శాసన్ ఏం చేస్తాం సమ్సన్ నేత్రాశలో పడిపోతాడు సమ్సన్ బి నేత్రాశలో అక్కడ పడిపోతాడు పడిపోయినాక ఏం చేస్తాడు దేవుడు మన మనం చూస్తాం బైబుల్లో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కనుక సన్సన్ ఏం చేస్తాడు నేత్ర రాశలో పడిపోయి తన అభిషేకం పడగొట్టుకుంటాడు అక్కడ చూస్తే మనం చూస్తాం మళ్ళా దేవంతో బత్మార్థం అయితే ఇక్కడ ఈ నేత్రశలో పడిపోయినారు మళ్ళా మోసంలో పడిపోయింది ఇక్కడ ఇద్దరు చూస్తే డబ్బు ఎక్కువ ఏం చేసినారు వాళ్ళ నేతరాశలో పడిపోయింది చూస్తే ఎక్కువ ఏం చేసినాం మళ్ళీ ఏం చేస్తున్నాడు మోసంలో పడిపోయినా కానియా ఈ వేళలో మనం ఇంత ఎందుకు దాసుకుని సాతా ఎందుకు మోసపరిచినుడు అని పేతులు అననీయత మాట్లాడుతు ఇక్కడ అది నీ యద్ద ఉన్నప్పుడు నీదే కదా అది ఎద్దూపుణి ఉన్నప్పుడు నీదే కదా అది నీదే కదా అది నీదే కదా అది అంతా మనం చెప్పినను ఎందుకు ఇట్లా మోసపరిచిన అని అప్పుడు చెప్తున్నా అమ్మిన పిమ్మట అది నీ వర్షమే ఉండలేదా అమ్మినా నీ వర్షమే ఉండే కదా అప్పుడు అని చెప్తుండ్రు పేచర్ ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొని ఎందుకు ఈ సంద ఉద్దేశించుకుంటున్నావు నీవు మనుషులతోనే కాదు దేవులతోనే అబద్ధం ఆడితేవని వాణితో చెప్పాను చూడండి హలలు అబద్ధం ఆడను అంటే మోసపోయినడు మోసబొక జనకుడు ఇవ్వలేదు సైతాను కదా మోసపై ఏం చూస్తున్నాను మీ దేవునితో మేమంటారు అక్కడ మళ్ళా చదువురా నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను వారితో చెప్పాను ఏమంటాడు దేవునితోనూ అబద్ధం వెంటనే కానీ చెప్పినప్పుడు అనయ్య స్థితి ఏమైందంటే అక్కడ వెంటనే చూడు అన ఈ మాటలు వినుచు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారందరికీ మిగులు భయం కలిగను వాళ్ళు అలియ పోయిన మిగిలి భయం కలిగిందంట అలాగే కాలి ఖాళీ చెప్పను పేదరు చెప్పదా ఖాళీ చెప్పి చూస్తే దాన్ని మనం ప్రాణం విడిచాను అయితే ఇద్దరు మోసపోయినరు భార్య పడతారు ఇక్కడ చూతాం ఇక్కడ అప్పుడు పడిచేవారు వారు లేచి వాని బట్ట చెట్టి మోసుకొని పాతి పెట్టిది బట్టను చెట్టుకొని మోసి పాతి అక్కడ ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను తన భర్త ఎరుగా వచ్చిను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిన నాతో చెప్పమని ఆమెను అడిగాను అవును ఇంతకే అమ్మితామని చెప్పాను అయితే ఏమంటు భూమి ఇంతకే అమ్మినని పేతురు చెప్పగా అవును ఇంతకే అమ్మినని చెప్పారు అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించటకు ఎందుకు ఏకీభవించి తినిపించి ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోదు అని ఆమెతో చెప్పాను చెప్పేను ఇప్పుడు రెండు సార్ ఇంత భయంకరం మోసపోయింట్ కనుక ఈ మోసం మన రెండు రోజులు రక్షణ పొందిక ఇంకేమంటుంది ఇక్కడ కింద చూడబడిక వెంటనే ఆమె అతన్ని పాదము పడి ప్రాణము విడిచారు ఆ పడిచేవారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని ఆమె పెనిమిడి వద్ద పాతి పట్టిది అలా ఆమె తీసుకుపో అంటే దేవుని యొక్క కోపం అంటే మీద వచ్చింది వాళ్ళిద్దరి చచ్చిపోయింది కనుక వాళ్ళ మనకు ఇక్కడ చూస్తే మనం ఈ అంత్యకాలంలో మోసపోద్దు అని దేవుని వాక్యం చెప్తుంది అలా యువన అక్కడ చెప్తున్న నేత్రాశ దేవుడం సరిగాస నేత్రాశ దేవుడం ఇది మనలో ఉండొద్దు ఎప్పుడు నువ్వు ఉండొద్దు అంటే దేవుని వాక్యం దాన్ని చేస్తే దేవుని ఆత్మ పొందుతూనే ఉండాలా దీని విజయం పొందాలంటే నువ్వు ఏం చేయాలా పేరు మన ఆప మన రోమాధ్యాయం దుడుపురా రోమ ఎయిట్ చాప్టర్ థర్టీన్ ఫోర్టీన్స్ థర్టీన్ ఫోర్టీన్ వర్స్ మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారే ఎందురు అలా మీ శరీరంలో ఉండే కొన్ని కల మన పౌరులు మన రోమసంగ శరీర మీరు శరీరంలో చావచ్చే వారు ఉండరు ఇంకమంటుడు కానీ కానీ చేత ఆత్మ చేత శరీర కిరణ్ చంపివేసిన వాళ్ళు ఈ ఆత్మ చేసే సరిగ్గా ఏం చేయాలా చంపబడాలని దేవుని కా దేవుని ఆత్మ వల్ల చంపబడాలి అపోస్తుడు ఆ మేడగలపై నూట ఇరవై దిగి వాళ్ళంతా ఎట్లా ఇంట్లో పూర్తిగా ఒక పూర్తిగా దేవుని మహిమ సరూప మారిడు వాళ్ళు అపోస్తులు అందుకోసం అపరిష్కారం జరిగింది వాళ్ళలో దేవుని ఒక మహిమ ఉందో కానీ నీడ దేవుడు అక్కడ ఏం చేస్తుడు అయితే ఇక్కడ చేసిన శరీర కిరల్ని ఆత్మ చేత చంపబడాలా అంటే దేవుని ఆత్మ ప్రతిథులు మనం పండుకోవాలా దేవుని శక్తి మనం పండుకోవాలా మన శరీర కిరణాలు ఉన్న అన్ని కిరలు అది చంపబడాలా అన్ని చంపబడాలా ఒక్క కిరణ ఉండదు అయితే మనం ఇంకే కింద ఏమంటారు ఇంకా చదువు దేవుని ఆత్మ చేత ఎందరూ వారందరూ దేవుని కుమారుల ఎందురు ముఖ్యమంత్రి దేవుని ఆత్మ ప్రభుత్వ అపోసలు దేవుని ఆత్మ చేస్తా నడిపింపబడరు వాళ్ళు దేవుని ఆత్మ చేస్తే వాళ్ళు నడిపింపబడ మనం దేవుని ఆత్మ చేస్తా నడిపింప ఎప్పుడు పడుతుందో దేవుని వాక్యం దేవుని ఆత్మ ఫుల్ ఉంటే దేవుని ఆత్మలే మనకు నడిపిస్తుందంట మనకు గడనిస్తుందంట ఎంత పోరాయించేలా దేవుని ఆత్మ నడిపిస్తారంట చెప్తుంది దేవుని ఆత్మ ఎంత నడిపింపబడతారు వాళ్ళే దేవుని కుమార్ అని ఇక్కడ పావులుభు రోమ అధ్యాయం చెప్తుంది అయితే రెవిడేషన్ చాప్టర్ రెవిడేషన్ ట్వంటీ టూ అదే ట్వంటీ టూ ట్వంటీ టూ లా నైన్ ఇక్కడ నైన్ నుంచి ఫిఫ్టీన్ వర్క్ బ్రదర్ ఓకే బ్రదర్ అతడు వద్దు నేను నీతోనూ ప్రవక్తలైన సిక్స్ సరే ఓకే మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను అలాగే ఆ దూత ఇలాగ నాతో చెప్పాను యవన్ చెప్పు యవన్ కు చూపిస్తుంది దేవుడు ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి చెప్ ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభువు ప్రవక్తల ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుకై తన దూతను పంపెను తన దాసులకు చూపినకు తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చిన్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను శ్రేవన్ కదా సేవన్ ఏమంటాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం నేను గైకొన్నవాడు ధన్యుడు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు గైకొన్నవాడు మన యువ మన జీవితం యాకుండా చెప్పినారు కదా మీరు ఇన్నవారు కాక దాని కిరణ్ లో చేయవ మీరు కాక నిలబడి ఆత్మలు నా మనం సంపాదించారు కదా ఇక్కడ ఏమంటాడు ఎయిట్ లో చదువు ఇంకా యోహోన్ నేను యేహోన్ నేను ఈ సంగతులను వినినవాడను చూచిన వాడను యుహోన్ ఇప్పుడు చెప్తున్నాడు నేను విన్నవాడను చూస్తున్నాడు ఇంటున్నాడు యుహోన్ కదా నేను విని విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యద్ద నమస్కారం చేయుటకు సాగిల పడగా యుహోన్ అశ్చర్యపడి ఏం చూస్తున్నాడు వెంటనే దూత సాగిలో పడిందంట ఏం చేస్తున్నాడు సాగిలో వద్దు నేను నీతోను సహోదరులతో ప్రవక్తలైన నీ సహోదరులతోను ప్రవక్తలు అంటుడు మళ్ళీ ఇంకా నీ సహోదరుతోను ఈ గ్రంథం అందు వాక్యములను గైకును వారితో సహద సహదాసు చెప్తున్నాడు అలా అనుజా దేవు దేవునికి నువ్వు నమస్కారం చేయము నమస్కారం చేయమని చెప్పాను చెప్పాను ఈ దూతాబి యొక్క సేవకుడు ఉన్నాడు చూస్తే మనకు దూతాబి యొక్క సేవకుడు అని బైబుల్ దూత అంటూ దేవునికి నమస్కారం దేవుని నాకు పంపించి నీకు బయలుపరచి నేను నేను కాదు దేవునికి నువ్వు నమస్కారం చేయము అని అయితే నిన్ను మీటింగ్ పెట్టి ఒక త్రీ రైస్ మీటింగ్ పెట్టినా ఒక శివని వేరే చేసి ఏ చేసి తెచ్చుకుపోతారు ఆ బ్రదర్కి ఒక కళ ఏం కళ వచ్చిందంట ఒక ఘట సర్పమైన చుట్టుకొని ఉన్నట ఘట చుట్టుకొని ఉండక పెంగులాడుతున్నాడంట ఇట్లా ఇట్లా పూర్తిగా చుట్టేసిందంట ఆయన పెంగ పెంగులా చుట్టేసి బాగా బాధపడుతుంటే ఆ ఎడారిలో ఉన్నాడు కళల అయితే ఒక వ్యక్తి వచ్చినట్ట ఒక వ్యక్తి వచ్చి ఇట్లా బట్ట ఎట్లా రుమాలు ఎట్లా మన ఖర్చు పెట్ట తీసేసి ఆ గంట సభను తీసి పాడేసినట పాడేసిన నిలబడ్డట నిలబడినాక నేను ఎవరు అని తెలు నీకు తెలుసా అని చెప్పినట్ట అయ్యా తెలియదయ్యా అని చెప్పినట్ట ఆయన నేను పేతులు అని వెంటనే ఆయన లేచిపోయినట్ట అంటే దేవుడు ఏం చేస్తున్నాడు తన సేవకుల ధర ఏం చేస్తున్నాడు తన పర్వతాల ధర వాళ్ళతో బయలుపరుస్తూనే ఉంటాడు ఇది నాకు అర్థమైంది మన వచ్చి ఆయనకు దేవుడైన పేతులు పంపించింది ఇంకేమంటారు ఇక్కడ చూసా మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను మరితో ఇలాగే చెప్పాను ఈ గ్రంథం అందున ప్రవచన వాక్యంలోను వాక్యంలో ముద్ర వేయవలదు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అలా కా కాలం ఏమైందంట సమీపించింది అంటే దేవుని రాకడా చాలా సమీపించింది సమీపైంది దేవుని రాకడా సమీపించింది ఎక్కడ చూస్తాం మనం చూస్తాం కదా ప్రవచ్చ వాక్యాలు నెరవేరుతున్నాయి దేవుని తీర్పు దేవుని తీర్పు పేతులు సదురాన్ని పేరు చెప్తాం దేవుని ఇంటి నుంచి తీర్పు ఆరంభైంది అప్పుడు ఆరంభమైపోయింది ఇప్పుడు ముగింపే కాలంలో మనం ఉన్నాం అక్కడ చూస్తున్నాం అంతా ఎక్కడ ఏమవుతుంది అది ఇప్పుడు మనం దగ్గర పడినాం మనం ఏం చేయాలా మన సిద్ధం ఉండి దేవుని వాక్యంతో దేవుల గడిపి దేవుని వాక్యంతో మనం ప్రకటించారా ఇంకేమంటాడు ఇక్కడ అన్యాయము చేయవాడు అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అలా ఏమంటాడు అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని మన అట్టనే ఉండని అని చెప్తుండు ఇంకేమంటాడు అపవిత్రమైన వాడు ఇంకా అపవిత్రను ఉండనిమ్ము అలాది అప్రీతవారు అప్రీతనం ఉండని ఈ రెండో గొంపు అమ్మా నీతి మంత్రులు ఇంకను నీతి మంత్రులుగానే ఉండని పచ్చని ఉన్నది పూలని ఈ నీతి అంటే మనం మన ఇక్కడ చీత నూస్తాం కదా పాపల మరం ఉన్నాడు ఒక దుస్ర మరం ఉన్న ఒక పాసమరం అయితే ఇక్కడ నీతి మంత్రుడు నీతి మంత్రులు ఉండని పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధులుగానే ఉండము అలా ఇంకా పరిశుద్ధులు పరిశుద్ధులు ఉండని ఇంకేమంటాడు ఇదిగో త్వరగా వచ్చున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాణి వాణి క్రియలు ప్రతి వానికి కిచ్చటకు నేను జీతము నా ఎద్ద ఉన్నది అలా వాణివాణి క్రియలను ఇస్తాను సిద్ధపతి జీతం నా దగ్గర ఉన్నది ఆ దినం అంతా గీతంతో అంటే అగ్గి అంటే దేవుని తీర్పు ధర బయలుపరచబడుతుంది మన ఎపిస్ పొత్తు చూస్తాం ఐదు దానిలో కనుక ఆ దినం ఎంత అంత బయలుపరచబడతానని చెప్తున్నాడు ఇదిగో తోరవుతున్నాను మన క్రియలు ఎట్లా ఉండాలా నీతి క్రియలు ఉండి దేవుని యొక్క భయం భక్తి ఉండి మనం ఏం చేయాలా కొని సాగిపోవాలా మన యాత్రలో ఈ వాక్యం తెలుస్తుంది ఆ దినం అన్ని క్రియలు అన్ని దేవుడు ఏం చేస్తానంట అన్ని అక్కడ బయలుపరచబడతాడంట అందుకోసం ఏం చేయాలా ఆయన చెప్పిన వాక్యం గై కొని దాన్ని పాటిస్తే మనం నిత్య జీవో యుహోన్ చెప్పిన ఆ మనం నిత్య జీవంలో ఉంటాం దేవుని చిన్న వాక్యం తీసుక సుధం యశ్వ్రభ నా దివానికి చూద్దాం బ్రాహ్మణ సాగు పదివానికి చూతాం నా దేవా కాకుండా యశ్వప్రభ అర్థం చూసే మర్చిపోయి జీతం కాదు నా దివా దాన్ని గాయకున మన దాని మన తన వాళ్ళ దాన్ని చెప్తున్న యశ్వప్రభ నా దీవాన్ని ఆకలి సమీపించింది ఇంకా మేము ధ్యానం చేయాల ఐస ప్రభ మీకు నా ఆసక్తి దైచని ఈ వాఖ్యలు ప్రభ ఇంకా ఇందు ముందు పోాలా మీరే మాకు జ్ఞానం తెచ్చేసి పరిషత్ ఆత్మ సహాయం చేయమనిస్తున్న ప్రస్తుతం పరిశీతరావు ప్రేజనాడు అక్క లిగిన మా ప్రభావ సర్వశక్తి మంత్ర సర్వాధికారి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ గడిచిన కాలం అంతా ప్రభావ తల్లి మాకు తోడుగా ఉండి ప్రభావ కాచి కాపాడుతున్నందుకే మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు లేదా రాత్రి కాల సమయంలో నిధిలో చేరి ప్రభావాన్ని నిను నీ స్వరం విన్నటకు నా ప్రభానికి మొర పెట్టుకున్నట్టు నీ వీచిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభావ ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు ప్రభావ అవును తండ్రి నాయన లోకంలో ఉన్నదంతా ప్రభాన్ని శరీరకాశలు ప్రభావ ఆ తండ్రి జీవపు తండ్రి నాయన ప్రభావ అవును తండ్రి వీటి ద్వారానే ప్రభావ మేము మోసపోతాం తండ్రి ఈ వాక్యం విని ఈ వాక్యాన్ని సరగమే ఉండకపోతే ప్రభావ అవును తండ్రి నాయన నాయన మేము నిత్య శిక్షకు కొని కొనిపోబడతాం తండ్రి కాబట్టి ప్రభా నా తండ్రి నీ వాక్యాన్ని ప్రభ అద్దంలో చూసుకుని వెళ్ళిపోయే వరంగ ఉండకుండా నీ వాక్యాన్ని విని దాన్ని కైకొని ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు తగినట్లుగా ముందుకు పోవడానికి నేను సహాయం చేయండి నా తండ్రి ప్రభా నీ వాక్యంలో నీ శక్తి ఉంది తండ్రి నేను ప్రభా నీ వాక్యము తల్లి ప్రభ అయినా బలపరుస్తుంది ప్రభా కాబట్టి తండ్రి నైనా మీరేనైనా మీ వాక్యం చేత మమ్మల్ని నడిపించండి మీ వాక్యానికి లోబడి మేము ఉంటుంది సహాయపడండి ఎన్ని ఆటంకాలు ఉన్న ప్రభా నన్ను మీరే కృప చూపించండి ఎక్కడ కూడా తండ్రి దృష్టిని తంత్రాలకు వాడి మోసాలకు మేము పడిపోకుండా నా తండ్రి సహాయపడండి లోకాన్ని ప్రేమించకుండా లోకంలో పడిపోకుండా మీరు కృపను అనుగ్రహించండి గొప్ప దేవ తండ్రినైనా మీ నామానికి మేము కరెంట్గా మీ సాక్షి కృప చూపించండి అవును ప్రభా మేము ఉంటా ఉన్నాం తండ్రి ఎన్నో శ్రమలు మా కొరకే కాచుకొని ఉంటున్నాయి ప్రభావ తల్లినైనా దుష్టుడు ఎక్కడ పడగొడదామని నా తండ్రినైనా ఎదురు చూస్తున్నాడు పడగొట్టాలని తను ఎన్నో ఉతంత్రాలు పన్నుతున్నాడు ప్రభావ వాడికి నేను దొరకకుండా నా తండ్రిని ఆత్మ నడిపింపబడి ముందు పోవడం సాధించాడు శరీరమైన తండ్రి ఆలోచనలు శరీరమైన తలంపులతో నా నీ లోకంలో ఉండకుండా ప్రభావ నా తల్ని ఆత్మకు నీ ఆత్మ నడిపించబడి నీ కుమారులుగా నీ రాజ్యం కంటే కృష్ణ చూపించబడిని ప్రార్థిస్తున్నాం తల్లి అవును తండ్రినైనా ఈ గడిచిన కాలంలో ప్రభావ మిమ్మల్ని తల్లి నీ వాక్యానికి ఆ విద్య చూపించడానికి క్షమించండి మన్నించండి నన్న ప్రభ నీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి బలంతో నింపండి నన్ను మీ నామానికి మహిమకరంగా నన్న ప్రభని ఈ లోకంలో మీకు జీవించడానికి సహాయించండి అదే రీతిగా తల్లి నన్ను ఈ సాయంత్రం కాల సమయంలో ప్రభావ మీ పాదాలు ఎంత మొరపెడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి సవిచర్ల బ్రదర్ ని ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి తనుకున్నటువంటి నాన్న కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లం నుంచి ప్రభావ సంపూర్ణంగా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రబోధనతో తండ్రి ఆపరేషన్ పెడతండి జరగడానికి మీరే సహాయపడండి కావాల్సిన ప్రతి అవసర తక్క తీర్చండి సంపూర్ణ మారు మనసు రక్షణ మీరు అనుగ్రహించండి కుటుంబంలో కూడా మీ పనులకు శాంతి సమాధానం దయచి మనం తండ్రి అది రిప్తిగా ప్రభా రాజేష్ రాజేష్ బ్రదర్ యొక్క క్యాన్సర్ ను బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం తండ్రి నన్ను ప్రతి క్యాన్సర్ ఖనాన్ని ప్రభా హసు క్రీస్తునామంలో తొలగించండి సంపూర్ణ స్వస్థలు అనుగ్రహించండి ప్రభా తండ్రి నన్ను కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన రక్షణ లేని బిడ్డైతే ప్రభా రక్షణలో నడిపించండి గొప్ప మీ సాక్షిగా అభినామానికి మయంకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి కావలసిన ప్రతి ఒక్క అవసర తగ్గరత మహిమైశ్వర్యంలో నుంచి అనుగ్రహించండి తండ్రి సిస్టర్ ను బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభుత్వ పక్షపాతంతో ప్రేమి ప్యూమర్ తనైనా బాధపడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి సర్జరీ తండ్రి జరగబోతుండగా మీరు కృప చొప్పించండి గర అనుగ్రహించండి వారి ఇద్దరు బిడ్డలను ప్రభావా మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా తల్లి అధిగతిగా ప్రభా గారి కాలు సర్జరీని బట్టి మీ పాదాల చింత మొరపెడుతున్నాం తండ్రి తన్ని నెన సర్జరీ విషయంలో మీరే కార్యం జరిగించండి ఆటంకాలు తొలగించండి గొప్ప కార్యం ప్రభావ మీరు జరిగించండి మీ నామానికి మహిమకరంగా తండ్రి నాకు సర్జరీ జరగడానికి సహాయం చేయండి కుటుంబంలో సమాధానం దాయించండి ప్రతి అవసర తీర్చండి అనే వారి కుటుంబంలో రక్షణ ప్రతి ఒక్కరిని రక్షణలో నడిపించండి తండ్రి అదే రీతిగా ప్రవ్వ రిషిక పాపను బట్టి మీ పాదాలు చేత మొర పెడుతున్నాం తనను జ్ఞాపకం చేసుకోనండి మీ గాయపడిన హస్తంతో తనను ముట్టండి తాకండి ప్రతి విధమైన ఇన్ఫెక్షన్ నుంచి ఏసుక్రీస్తున్నామలో సంపూర్ణ స్వస్థాను గ్రహించండి ప్రవ్వ తండ్రి మీరేనైనా బిడ్డని మీ సాక్షులు నిలబెట్టుకోండి తండ్రి తన జీవితంలో తన యొక్క భవిష్యత్తులో మీరే దీవించండి ఆశీర్వదించండి ఎందు భయభక్తులు కలిగి నన్నీ యొక్క సహవాసంలో పెరగడానికి సహాయించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో కూడా మీ పర్లకు శాంతి సమాధానం అనుగ్రహించండి వారికి కావాల్సిన ప్రతి అవసర అవసర ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతిదీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభావ సుందర బ్రదర్ని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ తండ్రిని చేసుకోరండి తాగుల నుంచి విడుదల అని మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభావ ప్రతి విధి మన నుంచి విడిపించండి లోక వ్యసనాల నుంచి విడిపించండి నేను ప్రభావ రక్షణకు తగినట్లుగా జీవించడానికి సహాయించేయండి నశించపోకుండా మీరే సహాయం పడమని ప్రార్థిస్తున్నాం ప్రభ్వా అదే రేతిగా శామ్యుల్ బ్రదర్ ను మీ పాదాల చెంత మొరపెడుతున్నాం తండ్రి తనను జ్ఞాపకం చేసుకోనండి తన యొక్క హెర్నియా సర్జరీలో ప్రభావ మీరు సహాయం చేయండి నా ప్రభా కావలసిన అవస్థలు తీర్చండి తండ్రి ఘన అనుగ్రహించండి ప్రభావ మీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే శివదాస్ బ్రదర్ మీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభ్వా తండ్రి తనను మీరు జ్ఞాపకం చేసుకోనండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ప్రభావ మీరేనైనా మీ రక్తపోక్షం దయచేసి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇటువంటి కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి రక్షణ నిలబడితే ప్రభావ రక్షణలో నడిపించండి కుటుంబం అంతా కూడా తండ్రి నేను నెమ్మదిని అనుగ్రహించండి ఆదరణ దయచేయండి కుటుంబం అంతా కూడా రక్షణ పొందుటకు మీరు సహాయపడండి ప్రభు అదే తండ్రి నైనా నా ప్రభా ప్రతి బట్టి మీ పాదాలు అంతా మొర తండ్రి తను యాక్సిడెంట్ అయినైనా బాధపడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరే ముట్టి తాకి సంపూర్ణ స్వస్థలు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభువ తండ్రి నన్ను కుటుంబం కూడా సంపూర్ణ సత్యంలోకి రావడానికి మీరు సహాయపడండి మీరేగా చంద్రకళ శిస్టర్ను బట్టి తండ్రి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ తన మీ జ్ఞాపకం చేసుకునండి నేను భయంకరమైన వ్యాధిగా నాయన అనుకుంటూ ఉన్న తండ్రి మాకు తెలియదు ప్రభావ కానీ స్వస్థపరచు దేవడం నీవు నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ మీరు నేను ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థను మీరు అనుగ్రహించండి మీ సాక్షిగా మీ నామానికి మయముకరంగా నిలబెట్టండి కుటుంబం మొత్తం తండ్రి రక్షణలోనికి రావడానికి మీరు సహాయపడండి అదే రీతిగా ప్రభావ దిలీ బ్రతను బట్టి మీ పాదాల చింత మొరపెడుతున్నాం తండ్రి తనకు మంచి జాబ్ అనుగ్రహించండి మీ సేవలో బహుబలంగా వాడుకోండి ప్రభావ కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి అయినా ప్రభా తండ్రి ఆయన మీరే కుటుంబం అంతటిని తోడ విండి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు అదే రీతిగా హిందూ ప్రియ చిన్న పాపను బట్టి మీ పాదాల చింత మొరపెడుతున్నాం ప్రభావ తనను మీరు జ్ఞాపకం చేసుకునండి తన కాల్ ఫ్రాక్చర్ నుంచి ప్రభావ మీరు సంపూర్ణమైన స్వస్థత విడుదల అనుగ్రహించండి సంపూర్ణంగా రిస్టోరేషన్ అనుగ్రహించండి ప్రభు మీ సాక్షిగా మీ నామానికి మయంకరంగా నిలబెట్టండి తన భవిష్యత్తును ప్రభా మీరే దీవించండి ఆశీర్వదించండి మీ సాక్షిగా మీ నామానికి మయంకరంగా ఉన్నట్లు కృప చూపించండి అదే రీతిగా తండ్రి అనూత్ కుమార్ బెదర్ను మీ పాదాలు చెందిన మొర పెడుతున్నాం ఆయన ప్రతి గాయాన్ని కట్టే దేవుడు ప్రభ తన గాయాన్ని మీరు కట్టండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి కుటుంబం మొత్తం ప్రభావ సంపూర్ణ సత్యంలోనికి నాయన రావడానికి సహాయపండి సంపూర్ణ మార్మోన్స్ రక్షణ మీరు అనుగ్రహించండి ప్రభావ అదే రీతిగా తండ్రి హన్విక పాపను బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ ఐ షుగర్ నుంచి ప్రభా మీరు నాయన సంపూర్ణంగా విడిపించండి ప్రతి విధమైన అనారోగ్యాన్ని ప్రభావ క్రీస్తు నామూల స్వస్థపరచండి తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ తన భవిష్యత్తును మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన మీ సాక్షిగా మీ నామానికి మహిమకరంగా తండ్రి ఆ బిడ్డ నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అజరీతిగా ప్రభావ సుజాత కళ్యాణ సిస్టర్ను బట్టి మీ పాదాల చెంత మొనపెడుతున్నాం తండ్రి నా సిస్టర్ ఉన్న తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి తనకు ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యాన్ని దూరపరచండి ప్రభావ కోల్డ్ అండ్ సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభావ తండ్రి మీరు విడిపించారు తండ్రి నేను సంపూర్ణంగా స్వస్థనిచ్చారు సిస్టర్ సాక్ష్యం కూడా చెప్పిందండి తన జీవితంలో నేను మీరు చేసిన మేలుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇంకొన్న తండ్రి నైనా తన జీవితంలో ఇంకేమైనా అనారోగ్యాలు ఉంటే ప్రభావ మీరు దూరపరచండి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ శక్తితో మీ బలంతో నింపండి మీ ఆత్మచీతం నింపండి ప్రభావ మీ నా మనకి మీ పరిచయంలో నా తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా నా తండ్రి తిమోతి బ్రదర్ ను బట్టి మీ పాదాల చేత మొరపెడుతున్నాం ప్రభావ తనలో ఆయన కాలు ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండగా నేను సర్జరీ ఉంటుంద మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన ప్రభ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి మీరు చేసిన కృపకాయ స్తోత్రములు తండ్రి నాయన ప్రభావ తనని సంపూర్ణంగా స్వస్థపరచండి నేను తిరిగి నాయన ప్రభా సంపూర్ణంగా కోలుకొని ప్రభా మీ నామానికి మహిమకరంగా తిరిగి మరి మీ నామ మహిమార్థమై వాడబడినట్లుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తన పరిచర్ అందులో మీరు తోడుకుండమని తండ్రి అదే రీతిగా ప్రభా నాగేశ్వరరావు బ్రదర్ ను బట్టి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం తండ్రి తన లంగ్స్ లో నైనా ప్రభా లో అయినా ఉన్నటువంటి బట్టి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోనండి ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి మీ మహిమకరంగా మీ సాక్షిని నిలబెట్టుకోండి ప్రభావ రక్షణ బీడైతే రక్షణ అనుగ్రహించండి కుటుంబం మొత్తం కూడా ప్రభా రక్షణలోకి రావడానికి సహాయపడండి తండ్రి అదే రీతిగా నా బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తన యాక్సిడెంట్ అయింది ప్రభావ ప్రతి గాయాన్ని కట్టగలిగిన దేవుడో ప్రభ మీరే తండ్రి మీ గాయపడిన సో ముట్టండి తాకండి సంపూర్ణ స్వచ్ఛత రిజిస్టారేషన్ అనుగ్రహించండి ఎక్కడెక్కడైతే ప్రభావ ఆయన ఫ్రాక్చర్లు అయినవి ప్రభా నేను ప్రతి గాయాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాను నేను ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరతను దయచేయండి నేను సంపూర్ణంగా కోలుకోవడానికి మీరు సహాయపడండి మీ సాక్షిగా మీ నామానికి మైమకరంగా నిలబెట్టండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా దేవాదే రీతికి తండ్రి నైనా కేబీపీఎంలో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని మీ పాదాలు చింత మొరుపు పెడుతున్నాం ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ప్రభావ వారి యొక్క పనుల్లో వ్యాపారాల్లో ప్రభావ మీరే తోడుగా ఉండండి నేను మీరేనైనా ప్రతి చోట మీ సాక్షి నిలబెట్టుకోండి నేను మీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని ప్రభావ వారి జీవితాల్లో నెరవేర్చండి మీరు ప్రతి కుటుంబాన్ని మీరు తోడుగా ఉండమని తండ్రి ఇంతవరకునైనా ప్రభా నేను మీటింగ్ లో మాకు సహాయకగా ఉన్నందుకు నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నైన్ మీరు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతలు చెల్లిస్తాను ముందున్న సమీపంతో తోడుగుండమని నేను ప్రభావ రాత్రి కాలం మంచి నిద్ర అనుగ్రహించమని ఉదయాన్ని లేచి స్థుతించడానికి సహాయపడమని తండ్రి మీ కృపకల స్థలం మేము అప్పగించుకుంటూ నీ కృపనే కోరుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధం ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ మన మన ప్రభ నేసుక్రీస్తుకు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించిన కాక ఆమె